వాడు ఫార్చునేట్ గా ఇంటర్పెట్ చేయదు ఇంకా అలా సెన్సేషన్సే ఉంటాయి అంతైతే పిల్లవాడి యొక్క జాగ్రత్త అవస్థ దాన్ని ఈ బయాలజిస్టులు వర్ణించారు అది ఎలా ఉంటుందంటే బూమింగ్ అండ్ డజింగ్ అని అదే వర్ణించారు అది చాలా విదూరంగా ఉంటుంది అందులో డిస్టెన్స్ కాన్సెప్ట్ ఉండదు టైం కాన్సెప్ట్ ఉండదు అన్ని రకముల సెన్సేషన్స్ ఉంటాయి ఇంటర్ప్రిటేషన్ ఉండదు ఘటం అనే జ్ఞానం ఉండదు కానీ ఆ సెన్సేషన్ ఉంటుంది ఆ ఘట రూపానికి సంబంధించిన ఆప్టికల్ సెన్సేషన్ ఉంటుంది కానీ ఇది ఘట ఘటము అని ఉండదు ఆ అనే సౌండ్ వింటాడు సౌండ్ యొక్క జ్ఞానం కలుగుతుంది కానీ ఇది ఆ అనే అక్షరము అనే జ్ఞానం కలుగుతుంది రామ సౌండ్ వింటాడు కానీ రామ అనేది ఒక పదమని దానికి ఈ అర్థం ఉందని ఫలనాలు వ్యక్తి మీద నిర్దేశిస్తుని ఈ సమాచారం అనేది ఉండదు కానీ రామ అనే సౌండ్ వింటాడు మీరు ఆలోచించండి సౌండ్స్ వినడమే ఉంటుంది సౌండ్స్ అన్ని పక్కన పెళ్లిగా వింటూ ఉంటారు కానీ అర్థం అనేది ఏమీ ఉండదు అంటే ఇంటర్ప్రటేషన్ మనస్సు యొక్క కంట్రిబ్యూషన్ జీరో అప్పుడు ఎలా ఉంటుందో మైండ్ మీరు ఆలోచించండి ఆ శ్రవణం ఎలా ఉంటుందో ఆలోచించండి రూపాలన్నీ చూస్తూ కానీ ఇంటర్ప్రిటేషన్ మైండ్ యొక్క కంట్రిబ్యూషన్ ఏమి ఉండదు ఎలా ఉంటుందో ఆలోచించండి కాబట్టి అండ్ డజింగ్ టైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది పిల్లవాడి యొక్క జాగ్రత్త అది వ్యవస్థితంగా మనకున్నట్టుగా ఉండదు అని వర్ణిస్తారు ఇలా ఎందుకు గర్ణించదంటే నీ జాగ్రత్తలు వస్తే సత్యవడే అనుకోద్దు అని చెప్పడం కోసం కాబట్టి మనము జాగ్రత్తగా కొంతకాలం నేర్చుకుని ఇలా వచ్చాం ఎనీవే సో ఇదం సర్వం అంటే ఈ సకల పదార్థములు వాటి యొక్క ఆప్టికల్ సెన్సేషన్స్ వాటికి మనస్సిచ్చేటువంటి వ్యాఖ్యానము ఇంటర్ప్రిటేషన్ దేశకాల విశిష్టత ఈ సర్వము ఇదము సర్వం దృశ్య జగత్ ఏదైతే కలదో ఇది బ్రహ్మ బ్రహ్మ అంటే అర్థమైతే తెలుసు అండి ఇట్ ఈజ్ వన్ రియాలిటీ ఇట్ ఈస్ వన్ రియాలిటీ అలా చెప్పడం ఎందుకు బికాస్ ఇట్ అపియర్స్ ఎస్ మెనీ ఇఫ్ ఇట్ ఈస్ అపియరింగ్ ఎస్ మెనీ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ మెనీ దెన్ ఏమి చెప్పాల్సిందం లేదు ఎందుకు చెప్పడం ఎందుకు ఇట్ ఈస్ అపియరింగ్ ఎస్ మనీ బట్ ఇట్ ఈస్ నాట్ మెనీ దెన్ సంథింగ్ హ్యాస్ టు డిస్టర్బ్ అప్పుడు శాస్త్రం అవసరం సూర్యుడు తూర్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమిస్తున్నాడు అండి మనకు అది కనబడుతూనే ఉంది అది సత్యమైతే నీకు ఇంకా అశ్రానమి అనేటువంటి శాస్త్రం అనవసరం శాస్త్రం ఏం చేసుకోవాలి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పశ్చిమాన్ని అస్తమిస్తాడు రోజు ఇదే చేస్తూ ఉంటాడు ఇదే శాస్త్రం అని ఎందుకుడి అనవసరం కదా అలా కనపడుతుంది కానీ వాస్తవంలో సూర్యుడికి ఉదయం లేదు అంటే శాస్త్రం లోకదృష్టి అయితే లోకదృష్టినే అసత్యం అయితే ఇంకా శాస్త్రంతో ప్రయోజనం లేదు శాస్త్రంలో అప్పుడప్పుడు లోకదృష్టిని ఉటంకిస్తారు అనువాదం చేస్తారు ఆ లోకదృష్టిని మనుషన్ చేస్తారు ఎందుకని దాన్ని నిరసించటం కోసం ఇలా లోకదృష్టి ఉంటుందా అదే సత్యం అనుకున్నావు జాగ్రత్త అది సత్యం కాదు అని సత్యాన్ని చెప్పడం కోసం దానికి మైండ్ ని ప్రిపేర్ చేయటం కోసం లోకదృష్టిని ప్రస్తావిస్తారు గాని శాస్త్రంలో ఎక్కడ కూడా లోకదృష్టిని సమర్థించరు లోక దృష్టిని సమర్థిస్తే శాస్త్రం అప్రమాణం అయిపోతుంది ఇట్స్ బేసిక్ పర్పస్ కాబట్టి ఇదం సర్వం మన కంటి ముందు భిన్న భిన్నంగా కనపడుతోంది దేశకాల విశిష్టంగా కనపడుతోంది అది ఈ సకల జగత్తు కూడా వాస్తవంలో ఇట్ ఈస్ నాట్ ది వే ఇట్ అపియర్స్ టు బి దెన్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ బ్రహ్మ అంటే బ్రహ్మ మీన్స్ దీ సత్య వస్తువు ఏది ఉన్నదో అది అది దేశ కాలములకు అతీతమైనది బ్రహ్మ అనే పదంలో ఉండే అర్థం బృహత్ అనేది దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఎ థింగ్ కంటైన్డ్ ఇన్ స్పేస్ ఈ స్పేస్ లో కంటైన్ అయినటువంటి మరొక థింగ్ కాదది అంటే దాని ఎందు కాలము యొక్క కళన ఉండదు కాలము దానిని స్పృశించదు దానికి ఏజ్ ఉండదు యూనివర్స్కి ఏజ్ ఉంటుంది ంటే ఇఫ్ ఇట్ ఈజ్ థింగ్ విత్ ఇన్ ద టైమ్ అప్పుడు ఏజ్ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విత్ ఇన్ టైమ్ ఇట్ ఈస్ టైమ్లెస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు టైమ్లెస్ ఏజ్ లెస్ స్ప్రేస్ లెస్ రియాలిటీ అది బ్రహ్మ స్వర్వం కల్విదం బ్రహ్మ సౌకర్యం సేద అంటే పజ్జలా ఎందుకంటే ఆ సత్య వస్తువు నుంచే జగత్తు పుట్టింది దానిలోనే ఇది చేష్ట చేస్తోంది కదులుతోంది చెలిస్తోంది అంతిమంగా దాంట్లోనే విలీనమైపోతుంది కాబట్టి సర్వం కలు బ్రహ్మ తజ్జలాన్ ఇది శాంత ఉపాసీత ఆ వాక్యం తర్వాత కంటిన్యూస్ అని శాంత చల్లారిన ఉద్వేగములు కామునలు గలవాడై ఎందుకంటే ఏమండి నానాత్వము సత్యమైతే రాగద్వేషములు యుక్తియుక్తములవుతాయి అప్పుడు కామునలు భయములు కూడా యోగ్యములుగానే ఉంటాయి అప్పుడు కామనల్ని మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది భయాలని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ నానాత్వం నిత్యైతే రాగద్వేషములు అయోగ్యములైతే ఈ కామునలు భయములు అహేతుక నిర్హేతుకములు అయితే దేనికోసం ఈ ప్రయత్నం అంతా ఏ కామనని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది ఏ భయాన్ని దూరం చేయాల్సిన అవసరమే ఉన్నది కామన అజ్ఞాన కల్పితమే భయము అజ్ఞాన కల్పితమే కాబట్టి ఈ కామనల్ని భయాలని వాటిని సద్భాగస్తో కూర్చోడం చల్లారిన కామనలు భయములు కలవాడై అలాగా ఆత్మస్వరూపుడే నిలిచి ఉండాలి అని ఈ విధంగా ఐదో అధ్యాయంలో ప్రస్తావన చేయబడింది ఇదంతా ఇంతకు ముందు చెప్పబడింది తస్మిన్నేవాతవ్యం అక్కడ తజ్జలాన్న చెప్పారు అంటే తస్మాత్ జగన్ జాయతే తజ్జ దాని నుండి ఆ బ్రహ్మ నుండి ఈ జగత్తు పుట్టుతున్నది తజ్జ తల్ల తట్ ఒక్కసారే ఉంటుంది జ లా తస్మిన్నేవ లీయతే దాని ఎందో విలీనమగుతున్నది తట్ అన్న అంటే తేనైవ అనితి అనితితి అంటే వర్వది చేష్టతే అని అర్థం స్పందించుతున్నది స్పందన జగత్ అంటే కదలిక తప్పించే లేదు సో ఈ చలనము రూపముగా ఉన్నది క్రియ శక్తి సో ఈ చలనము దాని వలననే సంభవమవుతున్నది తగ్జలా అని అర్థం అన్న మాటకు అర్థం ఇంత మటుకు చెప్పారు అంతేగాని చెప్పలేదు అది ఎలాగండి దాని నుంచే దాంట్లోనే విలీనమై మధ్యలో దాని ఏంటి దాని వల్లనే చేష్ట చేస్తోంది దాని ద్వారానే చేష్ట చేస్తోంది అని మీరు చెప్పారు హౌ హౌజ్ ఇదంతా ఎలాగా యు ఎక్స్ప్లెయిన్ ది వర్డ్ తి చెప్పలేదు అక్కడేతక్తవ్యం కథం అనే విషయాన్ని చెప్పడం పర్వాయి చెప్పవలసి ఉన్నది సో చెప్పవలసి ఉంటే క్లోజ్ చేసిస్తే అది అసమగ్రం కాబట్టి దాన్ని చెప్పాల్సి ఉంది అది చెప్పడం కోసం ఈ ఆరోధ్యాయం ఆరంభమవుతోంది అని సంబంధం అనమాట అన్నమాట ఇంకా అనలేదు ఆయన ఇప్పుడు అనబోతున్నారు అనంతరం ఏకస్ భుక్ విదూషీ జగత్ుక్తం తదేకత్వే సతీ ఆత్మన సర్వూతస్థస్ ఉపపద్య కథంచోయోధ్యాయ ఆరేది సంబంధం అసత్వ సంబంధం చాలా సూక్ష్మంగా సంబంధాన్ని చెప్తాడు చాలా మర్మస్పర్శిగా చెప్తారు సో తలస్పర్శిగా చెప్పరు పై పైన స్పృశించేట్లా చెప్పరు లోతులన్నీ టచ్ కాబట్టి కథం దాని నుంచే పుట్టి ఎక్సట్రా ఎలాగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకొకటి కూడా ఉంది ఇంకొక గ్యాప్ ఒకటి ఉంది గడచిన సెక్షన్ లో ఆ గ్యాప్ ఏమిటంటే అనంతరం సో సర్వం కలియుడు బ్రహ్మటలాన్ ఆ సెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ లో విద్వాంసుడు విదుషి విద్వాంసుడు విద్వాంసుడు అంటే ఉపాసకుడు ఒక ఉపాసన చెప్పసన చాలా మంచి ఉపాసన తప్పకుండా చదవదగ్గ ఉపాసనండి ఆ ఉపాసనలో ఏం చెప్పారంటే విదుషి భుక్తి ఏకస్మిన్ విదుషి భుక్తే సర్వం జగత్తు తృప్తం భవతి అని చెప్పారు ఇది చెప్తాను చూడండి మీకు పురాణ గాథలు కొన్ని వినబడుతూ ఉంటాయి ఈ గాథలన్నిటికీ ఉపనిషత్తులలో మూలం ఉంటుంది అక్కడ ఆ తత్వాన్ని చెప్పే సందర్భంలో అర్థవాద రూపంగా ఒక యుక్తిని పోషించటానికి కథ కంటే చెప్తూ ఆత్మీత్ర కూడా అలా కథలు వేతు ఉంటారు కదండి అలా ఉంటాయి వాటిని పికప్ చేసి బాగా బ్లోప్ చేసినట్టుగా మీకు పురాణాల్లో కనుక్క ఈ ఇది చూడండి ఆత్మోపాసకుడు అంటే అక్కడ ఆత్మ ఉపాసన ఆత్మ లేకపోతే ఏదో వాయువు యొక్క ఉపాసన ప్రాణశక్తి ప్రాణోపాసకుడు సారీ నవై దాటి ప్రణాయ స్వాహ ఉపానాయ స్వాహ ఈ పంచ ఆహుతులకి సంబంధించినటువంటి ప్రకరణం సో ప్రాణోపాసకుడు ఉన్నాడే ఇప్పుడు ప్రాణము అనేకమా ఒక్కటయా అంటే ప్రాణము ఒక్కటే ప్రాణులు అనేకం లివింగ్ బీయింగ్స్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ మై సో ఈ ప్రకటనని చెప్తే అక్కడ ఏం చెప్పారంటే ఈ ప్రాణోపాసకుడు భోజనం చేస్తే మొత్తం జగత్తంతా భోజనం చేసినట్టే చెప్పారు ఒక ఆయన నేను మొత్తం జగత్తంతకీ భోజనం వడ్డిస్తే ఎంత పుణ్యం వస్తుందో పుణ్యం కావాలి అన్నాడు అంటే అప్పుడు దానికి ఆయన సలహా ఏం చెప్పారంటే ఒక ప్రాణోపాసకుడు మహాత్ముడు ఉన్నాడు ఆయన్ని భోజనం పెడితే నీవు మొత్తం జగత్ అంతకీ భోజనం పెట్టేస్తే అని చెప్పాడు అలాగే సార్ అదేం లేదు హరిర్భం యతిర్భున్ యతిర్భుంతే యతిర్భుంటే హరిర్భుంటే యతిర్భుంటే జగద్భుంతే శ్లోకం అంటే భోజనం చేతున్నాడు అని అంటే సన్యాసి భోజనం చేస్తే శ్రీహరి భోజనం చేసినట్లే జగత్తంతా కూడా భోజనం చేసినట్లే అవును మీరు శ్రీహరికి భోజనం పెట్టాలనుకుంటే ఇప్పుడు శ్రీహరిని మీరు ఇన్విటేషన్ ఇస్తే వస్తాడా పెడతాడా ఎవరు సన్యాసి భోజనం పెడితే అని ఇలా సన్యాసిలను బాగా పరిరక్షించింది శాస్త్రం సో దట్ అలాగా అప్పుడు చెప్పిన మాటలను బట్టే ఈ రోజున సన్యాసికి భోజనం వాళ్ళు పెడుతూ ఉంటారు లేకపోతే ఇప్పుడు ఉమ్మేళాకు వెళ్ళి పది మంది స్నానం చేస్తారు ఎందుకని ఎక్కడో వాక్యం ఉంటుంది ఓ మొక్క ఈ సమయంలో కుంభమేళాలో స్నానం చేస్తే వాడికి స్వర్గ ద్వారా వాళ్ళు పెంచుకుని ఉంటారు ఏమో శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం అందరూ మనిషిపోయారు కానీ దాని అనువాదం ఎక్కడ ఉంది అనువాదం ఉంటుంది అది పట్టుకుని పది మంది వెళ్తారు అదేవిధంగా ఎతి భోజనం చేస్తే మీకు శ్రీహరి భోజనం చేసినట్టే ఎతి భోజనం చేస్తే సకల జగత్తు భోజనం చేసినట్టే శ్రీహరి భోజనం చేద్దామంటే ఆయన కనబడ్డావు సకల జగత్తుకు భోజనం పెట్టాలంటే మన వల్ల కాదు ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎతికి భోజనం పెడితే సరిపడుతుంది అని ఒక దృష్టికోణం సమాజంలో ఉండబట్టి ఎతికి భిక్ష లభిస్తూ ఉంటుంది ఎనివే సో ఆ విధంగా చెప్పారు సో ప్రాణోపాసకుడు కనుక భోజనం చేస్తే అతడు కేవలము ఈ దేహమునకు పరిచ్ఛిన్నమైన ప్రాణమే నేను అని సకల దేహములలో ఉండే ప్రాణము అనుకుంటాడు కనుక సకల దేహములలో ప్రకటమయ్యే ఏకైక ప్రాణములలో అతను అభేదాన్ని చెంది ఉంటాడు కనుక ఆ మొత్తం సర్వ జగత్ వ్యాపకమైన ప్రాణమే తృప్తి చెందినట్లు అవుతుంది అని అలాగ ప్రాణోపాసన యొక్క మహిమను స్థుతిస్తూ అలా చెప్పారు అదే ఆ తరువాతి సెక్షన్లో ఏకస్మిన్ విదుషి భుక్తే ఒక్క ప్రాణోపాసకుడు ఉపాసకుడు విదుషి అంటే ప్రాణోపాసకుడు భుక్తే భోజనం చేస్తే సర్వం జగత్ తృప్తం భగతుడు మొత్తం జగత్తుంటా కూడా తృప్తిని చెందినట్లే అవుతుంది అని చెప్పారు ఈ కథ మనకి అనేక చోట్ల వస్తుంది భారతంలో వస్తుంది శ్రీకృష్ణుడు భోజనం చేస్తాడు భో భోజనం కూడా చేయగల ఒక మెతుకు తిని నేను తృప్తి చెందాను అంటాడు అంటే ఇంకా మొత్తం అందరూ తృప్తి చెందేస్తారు అందరూ అంటే అక్కడ కాంటెక్స్ట్లో దూర్వాస మహర్షి శిష్యులు అందరికీ అది కథ చూడండి ఈ ఈ యూనిట్ ఇక్కడి నుంచే వచ్చిందా కదా ఇలాగంటే హింసేమో వచ్చి అవే కథల కింద బ్లోకపోతాయి ఉపనిషత్తులు దొరుకుతుంటే మీకే కనపడతాయి ఎనీవే సో ఇత్యుత్తం అని చెప్పారు అని ఒక సెక్షన్ లో చెప్పారు అది చూడండి అది ఆ చెప్పిన మాట అది యుక్తియుక్తంగా ఉండాలి కదా ఒక ఒక్క ఉపాసపడు భోజనస్తే సకల జగత్తు తృప్తి చెందుతుంది అంటే అది ఇట్స్ మీనింగ్ ఆ మీనింగ్ ఏంటంటే తట్ ఏకత్వే సతి ఆత్మన ఏకత్వే సతి ఆత్మన సర్వభూతస్థస్య చేసి పద్ధతి రివర్స్ లో అన్వయం చేయాలి తటే సర్వభూతస్థస్ ఆత్మన ఏకత్వే సతి ఉపపద్యతే ఆ మాట ఎప్పుడు పొసగుతుంది పొసగడం అంటే యుక్తియుక్తంగా ఉండడం ఉపపద్యతే అంటే ఉపపత్తి ఉంద సోపత్తికముగా ఉండ ఉపపత్తి అంటే యుక్తి సో ఏమంటే ఒక్కరు తింటే అందరూ అని చెప్తే ఆ మాట ఎప్పుడు సందర్భంగా ఉంటుంది ఎప్పుడు సందర్భంగా ఉంటుందంటే సర్వప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటైనప్పుడు ఆ మాట సరిపడుతుంది సర్వభూతస్థస్య ఆత్మన ఏకత్వం సర్వప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటి అనే విషయంలో అనే సందర్భంలో ఆ మాట యుక్తియుక్తంగా ఉంటుంది ఓహో ఇదా సిద్ధాంతం ఇదా తాత్పర్యం ఇదా అని మనకి స్పష్టంగా అవగాహనకి వస్తుంది అంతేగాని మీరు ఒక్కరు ఏం చేస్తే కోసం ఉండొచ్చని కాదు అక్కడ అర్థం సర్వప్రాణుల హృదయంలో ఒకే ఆత్మ ఉన్నది అనే సందర్భంలో ఆ మాట యుక్తియుక్తంగా ఉంటుంది నా ఆత్మధేదే ఒకవేళ ఒక ఆత్మ ఇంకో ఆత్మ ఇంకో ఆత్మ ఎవరు ఏ దేహానికి ఆత్మ వేరు వేరుగా ఉందనుకోండి అప్పుడు ఒకరు ఏం అందరూ తృప్తి చెందుతారు అనే మాట సుఖరావో పొసదడు ఓకే ఇప్పుడు ఇంతకీ ఆ వాక్యం యొక్క హింస సూచన ఏమిటంటే ఆత్మ ఒక్కటే అని సూచన ఆత్మ ఒక్కటే ఎలా అయింది కథంచే ఆత్మ ఆ ఆత్మ ఏకత్వము ఎలాగా మాకేమో ఆత్మగా అనేకంలాగా కనపడుతుంటే శాస్త్రం వచ్చి ఆత్మ ఒక్కటే అని కనుక ఒక ప్రతిపాదనని ముందుకు పాడేస్తే ఎలాగా హావు ఆ ఆత్మ ఒక్కటే దేహాలు భిన్న భిన్నంగా కనపడుతున్నాయి అంతఃకరణలు భిన్నంగా ఉన్నాయి ఆత్మ ఒక్కటే అంటే ఎలాగది కొంచెం మీరు వివరించి చెప్పండి తదర్థ అయం షష్ట అధ్యాయ ఆర్యో తదర్థ అంటే దాని కోరకు ఆత్మైకత్వాన్ని బోధించుట కోరకు తర్వాత ఆ పైన చెప్పినట్టుగా పరబ్రహ్మ నుండియే సకల జగుతూ పుట్టి సర్వం కలివిదం బ్రహ్మ అనే వివరణని చేయుట ఈ రెండు పర్పస్లు నిర్ధారించటం కోసం ఈ ఆరో అధ్యాయం ఆరంభింపబడుతుంది ఇప్పుడు చూడండి ఎంత ఇంపార్టెంట్ అధ్యాయం మనం సో సకల జగత్తుకు మూలంలో ఒకే పరబ్రహ్మ గలదు అని నిర్ధారించాలి సర్వ ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అని నిర్ధారించాలి మొత్తం అవేత శాస్త్రము యొక్క నేరుదండము అంటే వెన్నెమొక సిద్ధాంతం ఏది గలదో అదంతా కూడా ఈ అధ్యాయంలో చెప్పబడుతోంది ఆ విధంగా ఈ రెండు అంశాలని బోధించటం కోసం ఈ అధ్యాయం ఆరంభింపబడుతోంది ఇది సంబంధం సరే అయితే మొదలెట్టండి మరి సర్వం కలిగిన బ్రహ్మ ఎలా ఏదో మొదలెట్టండి అంతేగాని శ్వేతకేతువు అరుణి ఆరుణి ఈ వేరే పేర్లవన్నీ చెప్తున్నారు ఎందుకు ఈ కథ కథ వినం మొదలెట్టారా నేను మొదలు పెట్టాల్సిందేమిటి సర్వం కలిగి లేకపోతే ఆత్మైకత్వం ఈ కథ మధ్యలో వైడి వేస్ట్ అంటే అలా కాదు అదేమిటి చెప్తున్నారు పితాపుత్ర సారిష్టత్వ ప్రదర్శనార్థ చూడండి సారము సారములలోకల్లా సారము సారిము ఇది పదప్రయోగం వరము వరిష్టము సో సారము అంటే సారము సారములలోకల్లా సము ఈ విద్య ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఇది సారములలోకల్లా సారమైనది అని సూచించటం కోసం ఒక కథ ప్రారంభమవుతుంది పితాపుత్ర ఆఖ్యాయిక తండ్రి కొడుకుల గాథ ఆఖ్యాత ఆ ఆఖ్యాయిక యొక్క లక్షణం మీకు గమనించేప్పటికీ అబ్బా ఈ విద్య అంత గొప్పదా ఇంత సార సారిమైన విద్య అని మనకు స్పష్టం అలా స్పష్టం చేసినట్లయితే అప్పుడు దాని ముందు ప్రేమ శ్రద్ధ పెరిగి సో జిజ్ఞాసుకి చాలా అవసరం ఆ వాల్యూ సిస్టమ్ను క్రియేట్ చేయడం అవసరం అందుకోసం ఈ కథారూపంగా చెప్తున్నారు తప్పిస్తే ఏదో కథ చెప్పి మీ టైం వేస్ట్ చేయటం అని మాత్రం కాదు కాబట్టి కథ కూడా అవసరమే ఇప్పుడు ఇంకా మంత్ర వ్యాఖ్యానం చాలా సరళంగా ఉంది బల తిగ్గే ముందుకు వెళ్ళిపోతూ ఉంది అప్పుడే మంత్రంలో పడిపోయాం మనం అప్పుడే శ్వేతకేతురిటీమతీ ఐతిహ్యర్థ సో శ్వేతకేతుహనుంది అంటే అది ఏదో అనుకున్నారు అయితే నామత పేరుని భక్తి పేరు ఒక క్యారెక్టర్ పేరు శ్వేత కేతు ఇప్పుడు నవల ప్రారంభించారు అనుకోండి సుబ్బారావు నడిచి వెళ్తున్నాడు అని ఆరంభించారు అనుకోండి నవల ఎవడైతే సుబ్బారావు అంటే ఎవడైతే మనిషి పేరు ఏంటి వాళ్ళ సమాచారం ఏంటంటే ముందు వస్తుంది అలాగన్నమా శ మరి హా ఏంటండి హైతిహ్యార్థే ఐతిహ్యము ఐతిహ్యము అంటే ఒకప్పుడు జరిగిన గాథ ఇతి ఇతి హా ఇలా తా అంటే ఇతిహాసము ఇతి హా అంటే జరిగింది ఏమని మింగేశాడు అక్కడ ఇల్లాట అంటే ఇతిహ దానికి వ్యప్రత్యయం చేయండి ఇతిహయా అది వృద్ధి చేయండి ఈకి వృద్ధి ఐ ఐతిహ్యము రెండింటికీ అర్థం ఉంటాయి ఫలానాపుడు ఇలా జరిగింది అంటే దాని పేరు ఇతిహాసం అని అంటారు లేకపోతే ఐతిహ్యము అని అంటారు కాబట్టి ఆ హా అనే పదానికి అర్థం ఏంటంటే ఒకప్పుడు అనగనగనగా ఒకప్పుడు శ్వేతకేతు అనేవాడు వాట అని ఒక కథని చెప్పే పద్ధతిలో ఆ హా అనే పదము ప్రయోగింపబడినది ఈ విధంగా మంత్రంలో ఉండే ప్రతి పదానికి వ్యాఖ్యానం చేస్తారు వై ఏడి వదిలిపెట్టాలి సో ఎందుకంటే ప్రమాణం కదండి ఆ మంత్రం ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి అంటే మరి ఆ మంత్రాన్ని గట్టిగా పట్టుకోద్దు దాన్ని లూజ్గా పట్టుకుంటే జ్ఞానం ఏమొస్తుంది అలాగే గీత వాక్యాన్ని ప్రమాణంగా స్వీకరించినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రమాణం అంటే అదేమో సో కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారండి ఆ కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రతి వాక్యాన్ని ఆ వాక్యంలో ఉండే ప్రతి పదాన్ని అలా గట్టిగా పడుతుంది పట్టుకుని దాన్ని సాగతిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా ప్రమాణం అంటే అలా ఉంటుంది తెలియ తర్వాత ఆరుణేయ అని ఉంది అని చెప్తున్నారాయణ ఆరుణేయ అరుణస్య పౌత్ర ఆశాబూ ఈ శ్వేతకేతువు అరుణుని పౌత్రులు అంటే మనవడం అరుణ అని పేరు అరుణ అరుణస్య పుత్ర ఆరుణి వస్తుంది ఈ వస్తుంది ఆది వచ్చి అభివృద్ధి వస్తుంది మొట్టమొదటి అచ్చు ఎలాంగేట్ అవుతుంది అరుణాకి ఈ పెట్టండి లీన్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ అచ్చ ఏంటి దాన్ని ఎలాంగేట్ చేయండి ఆరుణి ఇప్పుడు ఇంకోటి అడుగుతా చెప్పండి దశరథస్యపుత్ర దాశరథి ఈ పెట్టి మొదటి అచ్చుని సాగరీయాలి నండే ఇంకొక తెలుగు వేయకండి అంటే ఔ ఆ దృష్టాంతం ఇచ్చి ప్రయత్నం చేశాను రావణపుత్ర రావణి ఈ పెట్టండి ఈ పెట్టడానికి కష్టమే ఉంది ఇప్పుడు ఆమె సాగతీయాలి ఇంకేం సాగతిస్తారు ఆల్రెడీ సాగతీస్తే అలాగే అవుతుంది రావణిహి రావణిహి అంటే ఇంద్ర చిత్తానర్థం ఈ విధంగా ఇంకా చాలా పేర్లు ఉంటాయి కాబట్టి కాత్రీ కా జనకస్ జానీ ఆమె కాదు అరుణస్ పుత్రి అరుణే పుత్ర రుణినికి కొడుకు ఆరుణేయహ అస్తుంది ఆది వృద్ధి మళ్ళీ ఆది సాగుతీయాలంటే ఆల్రెడీ సాగతీసేవారు కాబట్టి ఆరుణేయ కాబట్టి ఆరుణేయ అంటే ఎవడు ఆరుని కొడుకు ఆరుని అంటే ఎవరు అరుణిని కొడుకు కాబట్టి అరుణే నుండి అంటే వీడు అరుణుడికి ఏమవుతాడు మనవుడు అవుతాడు అరుణుడికి మనవుడు కొడుకు మన కథలో అరుణుగా ఉండడు అరుణ్ తాతగారు పోయారు అని పోయి ఉంటారు ఆయన లేరు చుట్టుపక్కలక్కడ లేరు మన కథలో ఇద్దరే ఉంటారు పితాపుత్ర పుత్రుడు శ్వేటకేటు ఉంటాడు తండ్రి ఆరుణి అరుణేహ కాదు తండ్రి తండ్రి కొడుకే అరుణేయ కాబట్టి ఆరుణి సో అరుణ పౌత్ర ఆశ అంటే బహువా ఓకే తర్వాత మంత్రంలో ఏముంది తమ్హపుతో అని ఆ కొడుకుని తండ్రి అన్నాడు అని ఉండే సమ్త్రం ఆరుణస్పిత్యం విద్యాభాజనం మన్వాన తస్ ఉపనయనకాళా పశ్యను తంహ పితోవాచ ఆరుణుని సారీ ఆ శ్వేతకేతు తండ్రి పలిచాడు ఆ పలికేడనే దాన్ని బట్టి ఏం పలికేడో దాన్ని బట్టి ఆ సందర్భాన్ని భాష్యకారులు మనకు సెలెక్ట్ చేస్తారుగా ఆ కురాని తండ్రి అన్నాడు ఎరా చదువుకోకపోతే అలా పాడైపోతావురా అన్నాడు అంటే అవి ఎప్పుడు అనుకుంటాడు అంటే ఈ పిల్లాడు చదువు మానేసి పొద్దున్నే చదువుకోవాల్సిన టైంలో చదువు మానేసి బయటికాయలు ఇవ్వడుంటే అలా అనుకుంటాడు చూడండి నేను ఎంత సెలెక్ట్ చేశాను చదువుకోవాల్సిన టైంలో ఉన్నా అదే ఆడుకునే టైంలో ఆడుకుంటుంటే అలా అంటాడు అందరు తండ్రి అండం కాబట్టి అది ఆడుకునే టైం కాదు గోటీకాయలను ఎందుకన్నాను భాష ఆ సమాజంలో ఆ సందర్భంలో అలాంటి ఉంటా అవన్నీ నేను సెలెక్ట్ చేశా కదా అందరు వ్యాఖ్యానం అంటే అలాగే సో భాష్యకారులు సెలెక్ట్ చేసుకున్నారు ఆయన తమ్ పుత్రం ఆరుణి ఉవాచ ఆ పుత్రుణ్ణి శ్వేతకేతు ఉద్దేశించి తండ్రి తండ్రి పేరేమిటో మనం గస్చం కదా అరుణిని ఆరుణీయ అని కొడుకుని పేరుని బట్టి తండ్రి పేరు ఆరునిహి ఈ ఆరుని పిటా తండ్రి అంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఇలాగే విగ్రహాలుగా తిరగబోతున్నామని అనబోతున్నాడు కాబట్టి ఆ సందర్భం ఏమిటంటే పశ్చన కాలాత్యయం పశ్యం యోగ్యం విద్యాభాజనం మన్వానహ ఈ కుర్రాడు చదువుకుని వయస్సు వచ్చింది సపోజ్ మూడేళ్ల పిల్లాడో తల్లి ఒళ్ళో కూర్చున్న పిల్లాన్ని ఉద్దేశించి ఏకాస్తమానం అలా పాల్టవుతూ ఉంటావు చదువుకోలేదా అని అండవు మరీ పెద్ద వయస్సు వచ్చేసిన పాతికేళ్ళు ముప్పై కూడా అండవు ఏదో ఇంకా చిన్న చెప్పిన మాట విని వయస్సు అనే సందర్భంలో యోగ్యుడు చదువుకు అర్హుడు విద్యా భాజనుడు విద్యా చదువు చెప్పిస్తే చదువు వస్తుంది అని అనుకున్నాడు అదా మన్వారహ అని తలచి సరే వారు చదివేసుకుంటున్నాడు అనుకోండి అప్పుడే ఇలా చెప్పాల్సిన అవసరం లేదు కశ్య ఉపనయన కాలాచ్యంచయనము అని ఒకటి ఉంది ఈ సందర్భంలో ఈ ఉపనయనం గురించి మీరు మనవి చేస్తారు చూడండి ఏదో ఒక సందర్భంలో పెద్ద పండితులు కూడా చెప్పారు మన విద్యా సంప్రదాయంలో ఉపనయనము ఒక సంస్కారం ఒకటి ఉంది హిందూ సంస్కారా అనే ఒక పుస్తకాన్ని రాజబలి పాండే అనే ఒక పండితుడు రాశాడు ఇంగ్లీష్లో వారణాసి విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన పిహెచ్ చేసి చాలా స్టాండర్డ్ బుక్ ఎప్పుడన్నా విన్నారా పేరు హిందూ సంస్కార సుభై రాజబలి పాండే దాంట్లో ఆయన కూడా లోపోతాడు ఎంతో మంది పండితులు లోపడు ఏంటంటే చూడండి ఒక సంస్కారం ఉంటుంది అంటే కర్మ సంస్కార కర్మ అంటే శుద్ధి చేసే కర్మానికి సంస్కార కర్మ అని పేరు సో ఇప్పుడు గిన్నె కలిగారు సంస్కార కర్మ అంటారు సో ఎనివే ఒక కుర్రాడు ఉంటాడు వాడికి ఉపనయనం చేస్తారు ఉపనయనం అన్నది ఒక సంస్కారం ఈ సంస్కారము ఏంటి దాని అర్థం ఏంటి ఉప ఉపనిషత్తికి ఉపనయనానికి సంబంధం లేదండి ఉపనిషత్ ఉపనయనం ఉపసదనం ఉపసదనం అనే మాట ఉపసద్య గురువు దగ్గరికి వెళ్ళాడు విద్య కోసం ఉపనయనం ఉపనిషత్తు ఇవన్నీ రిలేటెడ్ వర్డ్ ఉపా దగ్గరికి తీసుకెళ్దాం ఈ కుర్రాన్ని దగ్గరికి తీసుకెళ్లాలి దేని డిగ్రీకి తీసుకెళ్లాలి అంటే విద్య దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ విద్య యొక్క రూపం ఏమిటి అంటే గాయత్రి మంత్రం గాయత్రి మంత్రము ఇట్ స్టాండ్స్ ఫర్ దాట్ అల్టిమేట్ నాలెడ్జ్ అద్వైతాలు సత్యానికి అది కే ప్రయోజనం విద్యార్థిని వీరి యోగ్యుడైన వయస్సులో ఉన్నాడు పదేళ్ళు ఎనిమిదేళ్ళు వాటెవర్ వీడిని ఆ విద్య దగ్గరకి తీసుకెళ్లాలి అంటే ఒక్క పూటలో వాడు గాయత్రి చేసేసుకుంటారు కాదు ఆ దారిలో వాడిని పెట్టాలి ఆ దాంట్లో పెడితే వాడు అలా అలా వెళ్లి ముందుకు వెళ్లి దాన్ని అందుకుంటారు సో అది దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ దట్ దట్ సంస్కారం సంస్కారం యొక్క స్పిరిట్ ఏంటంటే గాయత్రి మంత్రము దగ్గరకు అంటే బ్రహ్మ విద్య గాయత్రి మంత్రం అంటే బ్రహ్మ విద్య దాని దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళాలి దానికోసం ఒక సంస్కారం ఏర్పాటు ఒక రిచువల్ ఆ రిచువల్ ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉండే విద్వాంసులు ఆదర్శప్రాయులైన మహాత్ములు పండితులు ఉంటారు గాయత్రి జపంలో బాగా నిష్ణాతులు వేద వేదాంతాలలో పండితులు వాళ్ల సన్నిధిలో చేస్తారు సో దట్ ఈ కుటాడికి ఒక ఆదర్శంగా వాళ్ళందరూ ఉంటారు నా చిన్నప్పుడు చుట్టూ పండితులు కుబ్రహస్ గారు గణపతి గారు మొదలైన పండితులు చూసినా వీళ్ళే ఉండేవారు ఇటు చూస్తే పండితుడు అటు పండితుడు ఉండేవారు దాంతోతే వాళ్ల పాండిత్యాన్ని చూసి ఏమయ్యే స్ఫూర్తి వచ్చింది అప్పుడు చిన్నతనంలో స్ఫూర్తి అనే కూడా అర్థం తెలియదు ఉరితో ఎదుర్కొండగా వాళ్ళు అలా కనపడుతూ ఉండేవారు ఆ ప్రభావం పడేది ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలని ఉత్సాహంగా అప్పుడు తెలుసుకునే వాళ్ళ అప్పుడు తెలుసుకున్న కబుర్లు ఇప్పుడు చెప్తా ఆ హైదరాబాద్ కూడా అబ్బో అంటున్నారు దీక్షిస్తున్నారు లండన్లో వాళ్ళు అంటున్నారు న్యూయార్క్ లో వాళ్ళు అమ్మో ఉంటున్నారు అంటున్నారు అప్పుడు ఆ మహాత్ముల దగ్గర విన్న కబుర్లు అవి చెప్తా ఉంటే అందరూ ప్రశంసిస్తున్నారు అప్పుడు ఏమైనా వెళ్ళదనుకోండి ఈ వీళ్ళందరి ప్రశంసలు మనకు ఎలా లభించాలిరా అని పాపులాడాల్సి వచ్చింది ఇప్పుడు ఏమీ ప్రాపులాడక్కర్లేకుండా అప్పుడు విన్న కబుర్ నువ్వు నలుగురు చెప్పేస్తా ఉంటే అమ్మో అని అంతటి మహాత్ముడు సో అలాంటి మహాత్ములు పది మందిని పిలుస్తారు వీడికి కొంచెం గుర్తు చేయటం అరే నువ్వు గాయత్రి దగ్గరికి వెళ్ళావని కోసం నెలలో ఒక ఒకటి వారేస్తాను ఇప్పుడు అమ్మాయి నెలలో మంగళసూత్రం ఎందుకు చేస్తారంటే అమ్మా నీకు మీ పాటికి నువ్వు కాపురం చేస్తున్నావు ఒక యువతిగా ఒక సూచనగా ఉంటుందని ఒక మెల్లవ ఒక ఆడు ఒకటి రాసేస్తా అంటే ఒక నియమానికి మనిషిని కట్టుబాటు చేయడం కోసం మెల్లవో ధన్యం ఒకటి వారేస్తారు ఇది ఉపనయనం దట్ ఈస్ ద స్పిరిట్ నాదిబలి పాండే అంటాడు స్పిరిట్ తోటి ఈ సంస్కారం ఆరంభమైందో ఈనాడు ఏ పద్ధతిలో అది నడుస్తుందో రెండింటికి అసలు ఏమీ పోలిక లేదు అనే విచారాన్ని వ్యక్తం చేస్తారు ఈనాడు ఉపనయనము వివాహానికి ముందు మొక్కుబడిగా చేసేటువంటి ఒక తంత్రంగా తయారైంది ఏ వయస్సు చదువు అది అది విద్యా సంస్కారం అది అది వివాహాంగ సంస్కారం కాదు వివాహానికి ముందు వెళ్ళి మంచి సూటు బూటు కనుక్కొస్తాడు అలాగే నల్ల ధన్యం కూడా వేసుకుంటాడు చెచ అలాగంటది కాదు ఇది రా అక్కడిని అది విద్యా సంస్కారం బ్రహ్మవిద్యకి సంబంధించిన సంస్కారం ఆ ఉపనయన సంస్కారాన్ని మన సమాజం ఈనాడు రాజధి పాండే అంటున్నాడు నేనంటలేదు మన సమాజం ద ఫ్రెష్ అండ్ బోన్స్ అట్టబెట్టుకుని దాని స్పిరిట్ ని పూర్తిగా పరిత్యాగం చేసేస్తారు బ్రహ్మడికి గాయత్రి అక్కర్లేదు బ్రహ్మ విద్య అక్కర్లేదు పెళ్లికి ముందు ఓ ధన్యం వేసుకుంటాడు అది కూడా ఎందుకు వేసుకుంటాడు అంటే ఏదో గతానుగతి కో లోక పా తండ్రి వేసుకున్నాడు పాట వేసుకున్నాడు అప్పుడు వేసుకుంటాడు మళ్ళీ ఆ మొన్నడు తీసేవాత పడది దాని అట్టబెడతాడా అట్టపెడితే అడ్డు కూడాను తీసేట పడుస్తాడు మనం అట్టబెట్టినవాడు ఏమైనా ధరించాడు ఏమైనా గాయత్రి ఉపాసన చేశాడా అది నమ్మకం లేదు ఎందుకు అచ్చేపెట్టాడంటే తీసవట్లు పారేస్తే ఏం కమ్మ కలుగుతుందో అనే భయంతో అయితే ఆ భయం కూడా లేనివాడు తీసే అవతల అంతేగాని ఆ స్పిరిట్ ఏమైనా ఏమీ లేదు కాబట్టి ఉపనయనము అంటే గమనించాల్సింది ఏమిటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ బేర్ రిచువల్ అది బేర్ రిచువల్ కాదు అది సంస్కారం తర్వాత అది వివాహానికి అంగం కాదు చాలా తప్పు వివాహాంగమ ఎక్కడ సంబంధం ఉండదానికి వివాహాంగ సంస్కారాలు అనేక ఉన్నాయి స్నాతక సంస్కారము తర్వాత రక్షాబంధన సంస్కారము ఇలాంటివి ఉన్నాయి వివాహానికి అందంగా పూర్వం ఏవో ఉన్నాయి అంకురారోపణము అని ఉంది అంకురారోపణాలు అంకురార్పణ అంకురార్పణ అర్పణమే ఉండదు అక్కడ సో అంకురారోపణము తర్వాత పుణ్యాహ ఇలాంటి సంస్కారాలు వివాహాంగ సంస్కారాలు అంటే మొన్న వివాహముగా ఇవాళ చేసి ఉన్నాయి ఆయన వాళ్ళకి కాదు అమంగళం ప్రతిహతమస్తు ఉపనయనం అలాంటి సంస్కారం కాకపోతే అది సంస్కారం ఎక్కడ వివాహం ఎక్కడ ఉపనయనం ఉపనయనం ఎనిమిదో ఉపన వివాహం అయితే ఉపనయనం ఎనిమిదవ ఏటో ఆ మధ్యలో ఏదో చేయాల్సింది ఎన్నింటికి సంబంధం లేదు ఇక్కడ ఏం చేస్తారంటే రేపు పెళ్లి ముహూర్తం అనగా పెళ్లితో పెడతారు ఉపనయనానికి ముహూర్తం పెడతారు పెళ్లి ముహూర్తం ముందు రోజులు వజ్యాలు బుద్ధుముహూర్తాలు లేని టైం ఏదో చూసి ఉపనయనం లాగిన్ చేయడమే పెళ్లితో పాటు లాగిన్ చేసేస్తారు చాలా తప్పది అది ఆ సంస్కారమును చెడగొట్టిన పరిస్థితి ఎనీవే ఈ శ్వేతకేతు అనే కుర్రాడికి ఉపనయనం అవలేదు వాడికింకా ఉపనయనం అవ్వలేదు ఉపనయనం అవలేదంటే ఈ బేర్ రిచువల్ అవ్వలేదని కాదు అర్థం వాడికి విద్యాబోధన ఆరంభం కాలేదు అది సమయం ఉపనయన చాల అత్యంచ ఉపనయనం చేసే సమయం వచ్చింది వాడిని జాగ్రత్తగా ఆ వాల్యూ సిస్టంలో పెట్టచ్చు వాడికి గాయత్రి ఉపదేశం చేసి గురుకులంలో వాళ్ళు పెట్టి వాడిని వేద వేదాంతములను అధ్యయనం చేయడం ఆరంభం చేసి తగిన కానీ ఆ కాలము దాటిపోతుంది వాడు ముదురు బ్రహ్మచారిలాగా తయారు కాబోతున్నాడు అయినా కూడా ఇంకా వాడికి ఆ సంస్కారం కాలేదు అంటే గురుకులంలో ప్రవేశం జరగలేదు ఈ విషువులనేది చేసేసి గురుకులంలో ప్రవేశపెట్టేస్తారు అది ఇంకా జరగలేదు ఆ సంగతి గమనించాడు చదువుకోవాల్సిన కుడు ఇంకా స్కూల్లో జాయిన్ కాలేదు అన్నట్లు సంథింగ్ లైక్ దాట్ అది గమనించి ఆ తండ్రి అవుతున్నాడు మరి ఈ మాటలన్నీ ఉపనిషత్తులు ఏమి కదా అంటే అన్న మాటను బట్టి ఇవన్నీ కూడా దాట్స్ ఫిలెప్ట్ చేశారు ఓకే సో ఏమన్నాడు ఇప్పుడు మంత్రం చూస్తే శ్వేతకేతో వస్రహ్మచర్యం అని అన్నాడు దాన్ని బట్టి ఫిలక్ట్ చేశారు దాక్ష కాదు హే శ్వేతకేతో అనురూపం గురు కుల గస బ్రహ్మచర్యం శ్వేతకేతో అని పిలిచారు ఓ శ్వేతకేతుండ్రి పిలిచారు పిలిచి సో వస బ్రహ్మచర్యం వస అంటే మకాము చేయుము నివాసము చేయుము బ్రహ్మచర్యం వస అంటే బ్రహ్మ అంటే వేదము చాలా అధ్యయనం బ్రహ్మచర్యమును ఉద్దేశించి అంటే వేదాధ్యయమును ఉద్దేశించి నివసించుము ఎక్కడ నివసించాలండి అంటే గురుకులంలో నివసించాలి గురువు యొక్క గృహంలో నివసించాలి సో అనురూపం గురు మహాకులస్య అనురూపం గురుం అక్కడ ఆ సముద్ర కులం అంటే కాస్త కాదండి కులం అంటే గురువుకు ఇక్కడ మన సమాజంలో ఒక యోగ్యమైన గురువుని చూసుకోవాలి చూసుకుని ఒక యోగ్యమైన గురువు ఆయన సజెస్ట్ చేస్తారు దానికి విధించడం లేదు ఒక యోగ్యమైన గురువు దగ్గరికి వెళ్లి అక్కడ గురుకుల వాసం నువ్వు వేదాన్ని చదువుకోవాలి వసం బ్రహ్మచర్యం ఇది ఎలాగంటే అరే హాస్టల్లో మకాం పెట్టు అని తండ్రి చెప్పాడు అనుకోండి కొడుక్కి దాని అర్థం ఏంటి అక్కడ మకా ఉండమనా కాదు అక్కడ చదువుకోమని మకాం ఉంటే చదువుకోమని మకాం ఉండి చదువుకోవడం వస అంటే అర్థం ఇంట్లో ఉన్న చాలా ఇక్కడికి హాస్టల్లో ఉండదు అని చెప్పాడు అనుకోండి తండ్రి కొడుక్కి అలాగనమాట వసం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం ఉద్దిశ్య వేదాధ్యయమనం అనే ప్రయోజనాన్ని ఉద్దేశించి వా గురుకులంలో నీవు ఉండవలసినది ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ పెట్టిన భోజనం తింటో అల్లరి చిల్లరిగా తిరుగుతున్నావు వద్దు చాలు ఇంక పోయి చదువుకోవాలి అని చెప్తున్నాడు తర్వాత ఇంకా ఏమని చెప్తున్నాడు ఇంతవరకు చదువు సంధ్య లేకుండా ఇలా అల్లరి చిల్లరిగా జూలైగా తిరిగివాడు ఇంతవరకు ఎవడూ లేటర్ నాయన మన అందరూ చదువుకున్న వాళ్ళ నువ్వు ఇలాగా అలరి జిల్లరిగా తిరగకూడదు అని కూడా చెప్తున్నాడు అందాము నైత్యుక్తం ఎదస్మత్కులీన హే సోమ్య అనూచ్య అనధీత బ్రహ్మబంధురివభవీ బ్రాహ్మణాన్ బంధూన్ వ్యపదిశతి స్వయం బ్రాహ్మణ వృత్త ఉపనిషత్తులలో చుట్టుకని బట్టి వర్ణాన్ని నిర్దేశించరు గుణాన్ని బట్టి కర్మని బట్టే వర్ణాన్ని నిర్దేశిస్తారు ఉపనిషద్వాంగ్మయం యొక్క లక్షణం అలా ఉంటుంది అంచేతనే ఇక్కడ బ్రహ్మ బ్రహ్మ బంధు అని రెండు పదాలు చెప్పారు బ్రహ్మ అంటే బ్రాహ్మణ బ్రహ్మండ బ్రాహ్మణ అన్న ఒకటే అంటే వేదము అని అర్థం వేదమును అధ్యయనం చేసిన వ్యక్తికి వేదానికి అభేదాన్ని చెప్తూ ఉంటాం ఆయన వేదమూర్తులు అంటారు అంటే వేదమే అలా వచ్చింది అని సో కాబట్టి బ్రహ్మయ్య బ్రాహ్మణ వేదమే బ్రాహ్మణుడు ఆ మనిషి యొక్క సారం వేదం అండి మనిషి సారం మధ్య మాంసాలు కాదు కదండి ఏమంటే మనిషి యొక్క సారం ఏమిటండి చేతులు కాళ్ళు మద్య మాంసం ఎముకలు అదే సారం అదేమి సారం అండి అది శవం కదది మనిషికి సారం అది కాదు మనిషి సారం ఏమిటంటే వాడు చేసే కర్మలు స్థూలంగా బాహ్యంగా వాడికి ఉన్న జ్ఞానము గుణము జ్ఞానము అది మనిషి యొక్క సారం కనుక సో బ్రహ్మ అంటే బ్రాహ్మణ బ్రహ్మ బంధు ఒకసారి నేను విన్నాను ఓ మహాత్ముని ఎవరు అడిగారు ఒక ఆయన అడిగారు అలా మీరు బ్రాహ్మణుడుగా అడిగారు అంటే ఆయన చెప్పేది మా నాన్నగారు బ్రాహ్మణులు అంటే నేను బ్రాహ్మణుడవనో కాదో నాకు తెలీదు నేను బ్రాహ్మణునకు బంధువును మా నాన్నగారు అంటే ఇప్పుడు బంధుత్వమే కదా బ్రహ్మ బంధువు గురువు గారు కుమర సుబ్రహ్మ గారు ఉండేవారు బ్రహ్మ బంధువు అంటే బ్రాహ్మణుని బంధు అంటే అడిగిన గొప్ప అనుకునే వాళ్ళు నిందావాచకము అని బ్రహ్మ బంధువు అంటే నింద అంటే మా బంధువులందరూ బ్రాహ్మణులే మరి అంటే అర్థం మేము బ్రాహ్మణులని బ్రాహ్మణుల బంధువు అయితే ఇప్పుడు మా వంశంలో ఏడు తరాలు వేదాధ్యయన సంపన్నులండి అన్నాడు ఒక ఆయన చాలా సంతోషం మీరెంతవరకు వేదం చదువుకున్నారు అదే మేమిక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో యూడీసీగా పనిచేస్తుందని తప్పిస్తే మేమెప్పుడు వేగం చదువుకోలేదు యూడీసీగా పనిచేయచ్చు తప్పలేదు ఏదైనా ఇసేత్వాన్ని ఎప్పుడైనా అన్నారా లేదు కొన తత్సమిత్రు వరణం అంటారా అది కూడా అలవాట్లేదు మరి ఏది తరాలు ఎందుకు అలా ఉండకూడదు అన్నానా అని చెప్తున్నాడు ఆయన కొడుకున్నాడు బ్రహ్మ బంధువులు అయిపోవద్దురా ్రహ్మ అని చెప్పి బ్రహ్మబంధుర్వ భవిష్యత్తులో మన నాన్నగారికి వేదావసం మా తాతగారికి వేదవలసిన చెప్పుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తు అలాంటి పరిస్థితి నీకు రాకూడదు నువ్వు బ్రహ్మబంధుర్వ భవతి అననూచ్య అనధీత్య ఇప్పుడు అననూచ్య ఈ వేదాధ్యయనాన్ని అనూచాన అంటారు ఎప్పుడైనా అన్నారా అనూచాన అనూచ్య అనూచ్య వేదని ఎలా మీరు ఈ సూక్తాలో ఎలా అను పూ్య నేనంటాను మీరంట అను అంటే అనుసరించి పలువుకుంటాను వేదం అలాగే నేర్చుకుంటాను అంటే కానీ పుస్తకం తీసుకుని అక్కడ నుంచి పాట పాడినట్టుగా జంపులు పాట పాడినట్టుగా అలా పాడతారు అనూచ్య సో వేదాధ్యయనానికి అనూచానము అనూచ్య అంట అనూచ్య అంటే అర్థం నిగేశం వేదము చదువుకోకుండా అనమూచ్య వేదం చదువుకుంటే వాడు ఏమవుతాడు బ్రహ్మ బ్రహ్మ అంటే బ్రాహ్మణ సో బ్రహ్మ బంధువు అంటే బ్రాహ్మణాన్ బంధువును వ్యపదిశతి ఈయన ఈ వేద పండితుడు మా నాన్నగారు బ్రాహ్మణాన్ బంధువును వ్యపదిశతి చూపిస్తూ ఉంటాడు నిర్దేశిస్తాడు వ్యపదిశతి అయితే చెప్తాడు నిర్దేశిస్తాడు ఈయన మా నాన్నగారు ఆయన వేదాంత శాస్త్రంలో గొప్పవారు ఈయన మా తాత శ్రౌత శాస్త్రంలో గొప్పవారు ఈయన మా బాబాయ్ గారు వ్యాకరణ శాస్త్రంలో గొప్పవారు అని ఇలా చెప్పాల్సి ఉంటుంది బ్రాహ్మణాన్ బంధున్ వ్యపదిశతి స్వయం నా బ్రాహ్మణ వృత్త స్వయంగా ఏంటి వాట్ ఆర్ యు నా బ్రాహ్మణ వృత్త బ్రాహ్మణం యొక్క లక్షణమైన బ్రహ్మాధ్యయనం వేదాధ్యయనం అయితే ఉందో అది నేను చేయలేదు బ్రహ్మ బంధువు అంటే అర్థం అది అలా నువ్వు అయిపోకూడదు కాబట్టి నువ్వు గురుకులారికి వెళ్ళాలి నాయన అని చెప్తున్నాడు దీని మీద నేనేమనుకున్నానంటే ఈయన కాలం అతీతమైపోయేదాకా ఈయన మరేం చేశాడు కాలం అతీత కాలాతీతం అయిపోయింది కదా అంటే నేను అనుకున్నాను బహుశా ఈ ఎక్కడికో వెళ్ళి ఉంటాడు ఆ రోజుల్లో ఏడాది రెండేళ్ళు ఎక్కడికో మరో స్థానానికి ఇంకో దేశానికి వెళ్తే నడిచి వెళ్ళడం రావడం ఏడాది రెండేళ్లు ఇంట్లో ఉండడు ఆ టైంలో ఏదో గురుకులానికి వీడు వెళ్ళడానికి ఏదో చిన్న వ్యవస్థ చేసి వెళ్తాడు కానీ వీడ ఆ వ్యవస్థను పాటించడు తల్లి ఏమీ చేయలేకపోతుంది వాళ్ళు పెద్ద వేరియస్ రీజన్స్ కి వేరియస్ పక్కన స్టాన్సెస్ లో ఆయన ఊరి నుంచి వెళ్ళొచ్చేపటికి ఇంకా వీడి ఇంటి దగ్గరే బోటికాయ ఆడుతూ ఉంటాడు అది చూసి పాపం బాధపడి నాయన కాలం అతీతం అయిపోయింది నీకు బ్రహ్మ విద్యని బోధించాల్సిన సమయం ఇంకా గురుకులానికి వెళ్ళలేదా ఎవరో ఒక అనురూప గురువులు ఉన్నారు మన గృహానికి సమీపంలో ఎవరో కొంతమంది గురువులు ఉన్నారు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో ఒక శాస్త్రం చదువుకోకుండా అలాగే మిగిలిపోయేవే మన కులంలో పదవు సంఖ్య లేని వాడు నువ్వే మొట్టమొదటి వాడు అవుతావు అలా కానివ్వద్దు నయం బ్రాహ్మణవృత్త అని ఆయన బోధించారు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంత్రి శ్యాం యు శాంతి హరి ఓం శ్రీ గురించో నమ హరి ఓం ద శ్రీకృష్ణ అర్పణమిస్తూ ఈ రోజు చాలా పవిత్రమైన రోజు చాంద్రోద్య